పునరుక్తీ కలిగి కోపము చేయద వినువారు దూరపర్ధము కనవలే దగ్గర నటన్ కల్పించినాను తెలియకాలీ గ్రంథము జననీ జనకులు తమ తనయులా పునరుక్షి వెనగోరుదురు తప్పనకా నీనది తెలిసి కల్పించి నాను తెలియక కాది గ్రంథములోను